ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్న్నోటి శ్రీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ం సహనావతు సహనౌ భునస్సు సహవీంకరవై ఏజ్స్ అవధీతమస్సు నా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి తస్ోపనిషత్ సత్య సత్యమివై సత్యం సత్యం య అగ్నిరుణశేతు అస్మాత్ వాక్యా విరుద్ధార్థద్వయ ప్రతిపత్తి అభ్యుపగమ్య చైతదవోచామ అభ్యుపగమ్య ఎలాగంటే ఒకే వాక్యము ఒక విషయాన్ని చెప్పి ఆ తర్వాత విరుద్ధమైన విషయాన్ని చెప్తుంది ఉదాహరణకి యథా ఎలా అంటే ఉదాహరణకి అగ్ని ఉష్ణశీతశ్చ భవతి అని వాక్యం పెట్టుకోండి మీరు అగ్ని వేడిగా ఉంటుంది చల్లగా కూడా ఉంటుంది అని వాక్యం ఆ వాక్యం ఎలా అయితే ముందు ఒక అంశ ఒక విషయాన్ని చెప్పి వెంటనే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెంటనే అంటే పక్క పదమే కానక్కర్లా దృష్టాంతంలో అలా ఉన్నప్పటికీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దానికి విరుద్ధమైన అర్థాన్ని చెప్తుంది అలాగే ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయా ముందు బ్రహ్మతోటి జీవునకు ఐక్యాన్ని చెప్పి తర్వాత మళ్ళీ ఐక్యం లేదు భేదమే అని అలా చెప్తున్నాయా లేదు చెప్పట్లేదు అని అర్జునంట చెప్పారు చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే అభ్యుపదంయా ఈ మాట అనుకున్నాము అంటే వాక్యంలో ఒక అంశము ఒక పార్ట్లో విషయాన్ని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి తద్విరుద్ధమైన అర్థాన్ని చెప్పుట అనే పరిస్థితి ఉండే అవకాశం ఉంది యథా అగ్ని ఉష్ణ శీత ఆ రకంగా ఉపనిషత్తులో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో ఆ విధంగా ఉపనిషత్తులలో లేదు సుమా అని వాక్యంలో విరుద్ధార్థత్వము ఉండవచ్చునని స్వీకరించి సమాధానం చెప్పారు అర్థమైందండి మీకు వాక్యంలో విరుద్ధార్థత్వం ఉండొచ్చు ఉదాహరణకి అగ్ని ఉష్ణ శీతశ్చ భవతే అన్నప్పుడు విరుద్ధార్థత్వం ఉందిగా అలాగే ఉపనిషత్తుల్లో కూడా ఉంది అంటే అది స్వార్థ విఘాతం అవుతుంది ముందేమో ఏకత్వాన్ని చెప్పి తన తనకు తానే విరుద్ధంగా తర్వాత భేదాన్ని చెప్తే స్వార్థ విఘాతం అవుతుంది అలాంటి స్వార్థ విఘాతము ఉపనిషత్తులో లేదు అని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అభ్యుపగమ్యానే ఎందుకంటే అసలు వాక్యము అనే పేరు దానికి వచ్చిందంటే ఏకవాక్యము అంటారు ఏకవాక్యము అని అంటారు ఒక వాక్యం ఈ ఏకవాక్యం అన్నదానికి వైయాకరణుల యొక్క పరిభాష వేరే ఉంటుంది మీమాంసకుల యొక్క పరిభాష వేరే ఉంటుంది వైయాకుల వైయాకరణుల పరిభాష ఏమిటంటే ఏక ఏకవాక్యం అని చెప్పారు ఒక థింగ్ ఉంటే థింగ్ అంటే థింగ్ ఒక తింగంతం అంటే ఒక ధాతు చుట్టూ నాలుగైదు పదాలు పెట్టి ఒక తింగంతం ఉంటే అది ఏకవాక్యం అన్నారు అది వైయాకరు వాళ్ళకి అంతసేపు పదం మీద ఉంటుంది దృష్టి ఆ తింగంతమైన పదం ఉంటే తింగంటే తింగంతం అని అర్థం తింగంతమైన పదం ఉంటే దానికి ఏకవాక్యత అన్నారు ఉదాహరణకి ఓదనం పచ అని ఉందనుకోండి అన్నము వండు తర్వాత తిను అది ఏకవాక్యం కాదు ఎందుకంటే రెండు థింగులు వచ్చాయి కాబట్టి అన్నం పచ ఒక వాక్యం అన్నం భుంక్షవ మరో వాక్యం ఈ రకంగా వైయాకరణల చర్చ అలా ఉంటుంది కానీ మీమాంసకులు అలా కాదు మీమాంసకుల ఏకవాక్యత అంటే ఫిజికల్గా ఎన్ని సెంటెన్సులు ఉన్నాయన్నది ఎన్ని థింగులు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఒక తాత్పర్యాన్ని చెప్పే వాక్య చెప్పేటువంటి సెక్షన్కి ఏకవాక్యత అని చూడండి ఇప్పుడు దర్శ పూర్ణమాసలు చేస్తే స్వర్గం అని చెప్పి ఆ దర్శ పూర్ణమాసలు అంతా చేసే పద్ధతి దాని మీద ఆ స్వర్గం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది మొత్తం అంతా మీకు నాలుగు పేజీలు ఉంటుంది అదంతా ఏకవాక్యమే అంటే ఏకవాక్యము అంటే వన్ టాపిక్ అనే అర్థంలో వాడతారు దాన్ని ఇది నా ది ఫిజికల్ సెంటెన్సెస్ తటార్ ఇంపార్టెంట్ ఒకే అర్థమునందు తాత్పర్యము కలిగి ఉన్నటువంటి భాగానికి ఏకవాక్యము అని పేరు ఇప్పుడు యథ అగ్ని ఉష్ణ శీతష్ భవతి అన్నది దానికి ఏకవాక్యతే లేదు అసలు దానికి ఏకవాక్యతే కొరబడింది ఏకవాక్యత ఉందని స్వీకరించి సమాధానం చెప్పారు ఇందాక అభ్యుపగమ్య ఇప్పుడు ఏమంటున్నారంటే అగ్ని ఉష్ణ శీతశ్చ భవతే అది ఏకవాక్యత లేనే లేదు దానికి ఎందుకని పరస్పర విరుద్ధమైన అర్థాలు చెప్పిన చోట ఏకవాక్యత ఉండదు పరస్పర వైరుధ్యం లేని చోటే ఏకవాక్యత ఉంటుంది ఇప్పుడు దర్శన పూర్ణమాసులలో చేస్తే స్వర్గం వస్తుందని చెప్పి మళ్ళీ అదే ప్రకటనలో కొంచెం ముందుకు వెళ్ళి స్వర్గం రాదని చెప్పారనుకోండి ఏకవాక్యతకి భంగం వచ్చేస్తుంది అక్కడ ఏకవాక్యతే లేదు ఉపనిషత్తుల ఎందు ఏకవాక్యత కలదు అంటేనే పరస్పర విరుద్ధార్థత్వం లేదని తేలిపోయింది ఇంక ఏకవాక్యత చేతనే పరస్పర విరుద్ధార్థత్వం తిరస్కరించబడింది కాబట్టి ఒకే వాక్యం ఉందని దాంట్లో రెండు విరుద్ధాంశాలు ఉంటాయని అలాంటిది ఉపనిషత్తుల్లో లేదని పని కట్టుకుని చెప్పాల్సిన అవసరమే లేదు మరి ఇంతకుముందు ఎందుకు చెప్పేవాళ్ళగా అంటే అభ్యుపగమ్య చెప్పాను అభ్యుపగమ్య అంటే ఎలా ఎదుటివాడు ఏదో వాదిస్తూ ఉంటాడు వాడి వాదనని పూర్తిగా తిరస్కరిస్తే వాడు బాధపడతాడని సరే నువ్వన్నట్టే కానీ నువ్వన్నట్టే కానీ వాక్యం ఒకటి చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి దాన్ని విరుద్ధంగా చెప్పిందనుకో అగ్ని ఉష్ణ చేతశ్చభవతి అన్నట్టుగా చెప్పే చెప్పి అది స్వార్థ విఘాతం అవుతుంది కరెక్టే కానీ ఉపనిషత్తులో అటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు కదా అది అభ్యుపదం చెప్పారు ఎదుటివాడి భావాన్ని కంప్లీట్గా తిరస్కరించితే వాడు బాధపడతాడని అభ్యుపగమ్య వాడు చెప్పిన ఆర్గ్యుమెంట్ని ఆ బే ఆ ప్రెమిస్ ఆ ప్రెమిస్ ఒకటి ఉంటుంది ఆ ప్రెమిస్ని స్వీకరించి ఆర్గ్యూ చేశాడు ఎందుకు అలా ఎందుకు చేయాలి అంటే ఎదుటివాడి మనస్సును కష్టపడడం స్ట్రైట్ అవే నో అంటే వాడు కష్టపెట్టుకుంటాడు అందుకోసం అభ్యుపగమ్య జనరల్గా మనం మాట్లాడుకునేప్పుడు కూడా లౌకిక సందర్భాల్లో కూడా ఏదైనా ఎదురుబడో మాట చెప్పడం వెంటనే లో అనేసేస్తే అది పద్ధతి కాదండి అది ప్రేమతో చేసే వ్యవహారం అలా ఉండదు సరే మీరు చెప్పింది నేను విన్నాను అది సంభవం మనం తప్పకుండా అలాగే చేద్దాము కానీ మీరు చెప్పిన కొన్ని ఇబ్బందులు ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మనం అలా సాధ్యమవుతుందంటే చేసుకుందాము కానీ నాకెందుకునో కొన్ని ట్రబుల్ ఉన్నట్టు అనిపిస్తోంది అని అంటే దాన్ని అభ్యుపగమ్య అంటారు అలా కాకుండా నువ్వు చెప్పింది వేస్ట్ గుతలు అన్నారు అనుకోండి సత్యమైనా కూడా అలా అనుకోండి ఇందులో అభ్యుపగమ్యవాడు ఎదుటివాడి మనస్సుని కష్టపెట్టకుండా ఉండడం కోసం స్వీకరించి అలా మాట్లాడాలి ఒకవేళ ఎదుడు ఎదుటివాడు దుష్టుడు అనుకోండి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈ పూర్వపక్ష సిద్ధాంతాల్లో ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రసంగానికి వస్తాయి అందుకోసం చెప్తున్నాను ఎదుటివాడు దుష్టుడైనప్పుడు అభ్యుపగమ్య చేయలాక్కర్లేదా అంటే దుర్జనస్తుష్యతు ఇది న్యాయనా అభ్యుపగమ్య అప్పుడు కూడా దుష్టుడు చెప్పినప్పుడు కూడా సరేనయా నువ్వు చెప్పింది తప్ప నాకు తెలుస్తూనే ఉంది నువ్వు చాలా దుష్టుడమై మాట్లాడుతున్నావు అయినా కూడా నువ్వు చెప్పిన దాన్ని నేను స్వీకరించి సమాధానం చెప్తున్నాను అని అప్పుడు కూడా అభ్యుపగమ్యవాదాన్ని స్వీకరిస్తాం ఎప్పుడు కూడా అభ్యుపగమ్యా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమిస్తే తప్పుని తర్వాత చెప్పడం కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది ఈ గోళంతా మీకు అర్థమైందండి ఇది ఈ చర్చ ఓకే అభ్యుపగమ్య ఈ మాట మేము అభ్యుపగమ్యా చెప్పాము ఈ మాట అంటే ఏ మాట ఉపనిషత్తులు ముందు బ్రహ్మికత్వాన్ని చెప్పి తర్వాత దానికి విరుద్ధంగా చెప్పుటలేదు అనే మాట అభ్యుపగమ్య చెప్పాను అగ్ని ఉష్ణ శీతస్య భవతి అని చెప్పినట్టుగా ఉపనిషత్తులు బాధకమైన విషయాన్ని చెప్పుటలేదు బాధక జ్ఞానాన్ని కలిగించుటలేదు అని అభ్యుపగమ్య చెప్పినాము ఒకవేళ అభ్యుపగమం లేదనుకోండి అప్పుడేమిటి తూ కానీ తూ అంటే అభ్యుపగమే లేదు అదిలాగా నతూ वाक्यप्राण्यसम एक न्याय यदूता वाक्य अनेकाण्यसमये सिद्धात वाक्यप्राण्याे सिद्धा दिन मीमसक सिद्धा अटार వాక్యము యొక్క ప్రామాణ్యాన్ని చర్చించి వాళ్ళకి మీమాంసకులు అని పేరు వాక్యము యొక్క తాత్పర్యం ఏమిటి వాళ్ళు విచారం చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సిద్ధాంతంలో ఇటువంటి న్యాయము లేదు ఏషం న్యాయ నా ఇటువంటి న్యాయము లేదు అంటే ఇటువంటి సందర్భము లేదు ఏమిటది ఎటువంటిది లేదు ఎత్ ఏదంటే ఏకస్య వాక్య ఉత అనేకార్థత్వం వాక్యం కాని కానీ వేరు వేరు అర్థములను చెప్తుంది అనే మాట మీమాంసకుల యొక్క సిద్ధాంతంలోనే లేదు ఇప్పుడు భగవద్గీతలో కూడా ఇటువంటి ప్రసంగం వస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మని చెప్పాడా జ్ఞానానికి భక్తిని గిడా జ్ఞానాన్ని చెప్పాడా అన్నప్పుడు కర్మనికి పెడండి భక్తినికి పేడు జ్ఞానానికి పేడా అనకూడదు అలా అంటే ఏకవాక్యతకి భంగం వస్తుంది మొత్తం భగవద్గీత అంతా ఏకవాక్యత ఉండాలి ఏకవాక్యతకి భంగం రాకూడదు కాబట్టి అలా పేరల్గా ఇవ్వమో చెప్పుకుంటూ చూసారా ఆ ఏకవాక్యత వచ్చింది మరి భక్తి మాట ఏమిటి భక్తిని భక్తియోగముగా తయారు చేసి జ్ఞానానికి దారితీయటం కోసం చెప్పారు అంటే ఏమైంది అక్కడికి కర్మని చెప్పినప్పుడు జ్ఞానమే భక్తిని చెప్పినప్పుడు జ్ఞానమే జ్ఞానమును చెప్పినప్పుడు జ్ఞానమే అదే ఏకవాక్యత ఏక అది మీమాంసకుల యొక్క సిద్ధాంతం అలా ఉన్నది ఏకవాక్యత అంటే ఒక వస్తువుని తాత్పర్యంగా చెప్తే అదే ఏకవాక్యత అనేక వస్తువుల్ని చెప్తేనే ఏకవాక్యతకి భంగం వచ్చేస్తుంది ఇక పరస్పర విరుద్ధ వస్తువుల్ని చెప్తే భంగం వస్తుందని వేరే చెప్పాలా కాబట్టి అసలు ఏకవాక్యము అన్నట్లయితే అక్కడ ఒకే తాత్పర్యం ఉంటుంది రెండు తాత్పర్యాలు ఉండవు పరస్పర విరుద్ధములైన తాత్పర్యములు ఉండే ప్రసక్తియే లేదు అందు అలాంటి స్థితి ఉంటుంటే పరస్పర విరుద్ధార్థత్వము లేదు ఉపనిషత్తులు ఏందో అని అభ్యుపగమ్యా మేము చెప్పినాము తెలిసిందండి సతి చ అనేకార్థత్వే స్వార్థశ్చ సద్విఘాతృత్య విరుద్ధ అన్య అర్థకు ఏకార్థముంటే ఏకవాక్యత ఒక అర్థము అర్థమంటే తాత్పర్యం ఒక ఒక మెసేజ్ అర్థం అంటే మెసేజ్ ఒక మెసేజ్ ఉంటే ఏకవాక్యత సపోజ్ అనేకార్థత్వం ఉందనుకోండి దీన్ని డబుల్ మెసేజ్ అంటారు డబుల్ మెసేజ్ అన్నది ఒకసారి ఏమైందంటే నేను ఎక్కడో చూడ ఈ క్రిస్మస్ సందర్భంగా వెస్ట్లో నేను క్రిస్మస్ అంతా వెస్ట్లో ఉంటాను వెస్ట్లో క్రిస్మస్ చాలా పెద్ద పండుగది క్రిస్మస్ సందర్భంగా పిల్లలకి టాఫీలు పంచి పెట్టడం ఒక కార్యక్రమం అండి అది స్వామీజీ ఇవ్వాలని వాళ్ళకి అదొక ఛానస్తాం నేను ఎందుకు ఇవ్వడం వాళ్ళే తీసుకొచ్చు కదా చాకలెట్లు బుట్టలోకి వస్తే వాళ్ళది వాళ్ళు తీసుకోండి నేను ఇవ్వడం ఇది ఒక పని రిచువలైజ్డ్ రివరెన్స్ అని అంటా అది నేను ఇష్టపడు ఐ అమాయిడ్ ఇట్ వీళ్ళు మీరు తీసుకోండి నాకు ఇదో పనా తర్వాత పోని పనే చేయొచ్చు తప్పు కాదు కానీ ఇలాంటి వ్యర్థమైన పనులు చేస్తుంటే అది క్రియేట్స్ కల్చర్ అన్వాంటెడ్ కల్చర్ అది ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం ఎన్నింటికి వస్తాం ఐదు నిమిషాల తరపు వారింటికి వస్తాం ఎన్నింటికి వెళ్ళిపోతాం ఏడు ముప్పై ఇంకా మిగతా నేను రావడం అరగంట ముందు రావడం గద్దె మీద కూర్చోవడం మీరందరూ క్యూలో వచ్చి దండాలు పెట్టడం లేకపోతే నాకేవో పళ్ళు ఫలాలు ఇది ఏమన్నమాటది ఇలా తయారైపోయింది ధర్మం అంటే అలా తయారై ధర్మం లేదు ఇవే ఉన్నాయి ఈ అవుట్ ఆఫ్ ట్రాపింగ్స్ అని ఇవో సరే ఆశ్రమంలో వాళ్ళు అంటారు స్వామిజీ మీరు రావాలి తప్పదు ఇట్ హ్యాస్ టు బి డాన్ ఎక్కడో సేవ స్వరూపులో కాదు ఎక్కడో సరే ఓకే వాళ్ళన్నమాట నేను కాదన్నా ఐ గో ఎలాంగ్ విత్ ఇట్ జనరల్లీ వాళ్ళంటే కాదన్న వాళ్ళు చెప్పినట్టుగా చేయటమే ఇంకెందుకంటే మనం మనకంటూ ఇచ్చే ఉండదు దీన్ని పరీచ్ఛా ప్రారంభం ఉంటాం పరేచ్ఛా ప్రారంభంలో పోతూ ఉంటాం సో మనకంటూ ఫలానానే ఉండదు అలా పోతూ ఉంటుంది సరే ఇవ్వండి అని ఇవ్వడం ప్రారంభించారు ప్రారంభిస్తే ఆ చైరా వెళ్ళిన తర్వాత శాంతా క్లాస్ అనే ఒకటి ఉంది మీ క్లాస్ అతను ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్ మన దగ్గర ఎలా అయితే కొన్ని ధార్మిక క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా అలాగే వాటికి శాంతా క్లాస్ అనే క్యారెక్టర్ ఉంది వాళ్ళు ఏం చేశారంటే నేను వెళ్ళగానే ఒక కోట్ ఒకటి వేశారు టోపీ ఒకటి పెట్టారు ఏమిటా అంటే మీరు ఇది పెట్టుకునే ఇవ్వాలండి అది అప్పుడే చాలా ఎంజాయ్ నేను అవి వెంట లాంగు పెట్టేట్ అవి వెంట లాంగు పోతే కోర్టు పెట్టుకుని టోటలో పెట్టుకుని కూర్చొని కూర్చుని పిల్లలందరూ చేసే అది శాంతా క్లాస్ టోకల్ కోర్టును శాంతా క్లాస్ టోకల్ ఇచ్చేసాను అయిపోయి నేను బయటకు వచ్చేశాను బయటకు వచ్చినందులో ఒక ఆయన విశ్వహిందూ పరిషత్ ఆయన నన్ను యూ హ్యావ్ గివెన్ అ డబుల్ మెసేజ్ అని ఉన్నాను పాఠం విన్నాడు నువ్వు పాఠంలో అద్వైతం వేదాంతం ఆత్మ బ్రహ్మాని చెప్పావు మళ్ళీ ఇప్పుడేమో శాంతా క్లాస్ ఉంటున్నావు ఈ రోజు వేలు డబ్బులు మిస్యజ్ అంటే నేను అన్నాను చూడండి ఐ ఐ యువర్ పాయింట్ బట్ అది ఓపెన్ అంటే చెప్పండి అన్న నెంబర్ వన్ ఐ వెంట్ అలాంగ్ విత్ ది అరేంజ్మెంట్స్ మేడ్ బై ది పీపుల్ ఎస్ ఎస్ ఐ అంటస్ నెంబర్ టూ అద్వైతం ఈజ్ నాట్ అపోజిట్ టు ఎనీథింగ్ కాబట్టి అర్థం చేసుకోండి అదే చెప్పండి కాబట్టి డబుల్ మెసేజ్ అనేది ఒకటి ఉంటుంది అది ఒప్పుకోరు డబుల్ మెసేజ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి గీతలో డబుల్ మెసేజ్ పనికిరాదు ఏకార్థత్వం ఉండాలి డబుల్ మెసేజ్ ఉండకూడదు ఒకవేళ డబుల్ మెసేజ్ ఉందనుకోండి డబుల్ అంటే అనేకార్థత్వం మోర్ దాన్ వన్ మెసేజ్ ఉంది సచి సచిచ అనేకార్థత్వే అప్పుడు ముందు ఏం చెప్తున్నది ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది ముందు స్వార్థాన్ని చెప్తుంది స్వార్థం అంటే సెల్ఫిష్ అని కాదు తాను చెప్పదలుచుకున్న వస్తువుని ముందు చెప్తుంది స్వార్థ స్వార్థశ్చస్యా కొంత దూరం వెళ్ళిన తర్వాత తద్విఘాతృతూ విరుద్ధ అన్య అర్థ దానికి విఘాతం కలిగిస్తూ విరుద్ధార్థాన్ని మరో దాన్ని వాక్యం అప్పుడు దాని ఏకవాక్యత అవ్వదు ఆ రకంగా ఉపనిషత్తుల్లో బాధక ప్రత్యయకు తావు లేదు ఉపనిషత్తు శాస్త్రమది శాస్త్రం ఏకవాక్యత ఉంటుంది ఏకవాక్యత ఉంటుంది అంటే ఇంకా వేరే చెప్పక్కర్లా విరుద్ధ అన్యార్థము ఉండదు అని వేరే చెప్పక్కర్లా ఆ ఏకవాక్యత అనే పదములోనే విరుద్ధ లేదు అనేది ఇవిడి ఉన్నది కాబట్టి అభ్యుపగమ్య సమాధానం చెప్పి ఇప్పుడు ఈ రకంగా సమాధానం చెప్తున్నారు ఉపనిషత్తులో ఏకవాక్యము నతు ఏత వాక్య విరుద్ధం అవిరుద్ధం ఏకం వాక్యం అనేకమర్థం ప్రతిపాదయతి సమయ ఏతత్ ఇది ఇది అంటే ఏమిటి ఒకే వాక్యము విరుద్ధార్థములను కలిగి ఉంట అనేది అది ఏమిటిది విరుద్ధం అవిరుద్ధం ఏకం వాక్యం ఒకే వాక్యము ఒక విషయాన్ని చెప్తుంది ఏకత్వము బ్రహ్మైకత్వము ముందు బ్రహ్మైకత్వానికి అవిరుద్ధంగా చెప్తుంది తత్వమసి బ్రహ్మైకత్వానికి అవిరుద్ధంగా చెప్పింది తర్వాత మళ్ళీ బ్రహ్మ వేరు నువ్వు వేరు విరుద్ధంగా చెప్పింది ఏకత్వానికి విరుద్ధంగా చెప్పింది ఆ విరుద్ధం అవిరుద్ధం ఒకే వాక్యంలో చెప్పడం కానీ లేక అనేకార్థత్వం ఏకం వాక్యం అనేకమర్థం ప్రతిపాదతి విరోధం ఉందో లేదో విడివిడిగా కర్మం చెప్తోంది జ్ఞానాన్ని చెప్తోంది భక్తిని చెప్తుంది అన్నాం అనేకమైన అర్థాన్ని ప్రతిపాదిస్తోంది అని చెప్పడం ఇది ఈ మాట ఇది వాక్య ప్రామా ప్రమాణకులు అంటే వాక్యము యొక్క ప్రామాణ్యము యొక్క మీమాంస తెలిసినటువంటి పండితులకు అంటే మీమాంసకులకు వాక్య ప్రమాణకానాం అంటే మీమాంసకానాం అని అర్థం మీమాంసకుల యొక్క సమయము సమయము సిద్ధాంతం టైం కాదు మీమాంసల యొక్క సిద్ధాంతం ఇలా ఉండనే ఉండదు అంటే ముందు ఉంటే అభ్యుపగమ్యాన్ని మీతో అలా వాదించాను తప్ప ఉపనిషత్తులో అటువంటి విరుద్ధార్థత్వం అనే ఉండదు ఒకవేళ విరుద్ధార్థత్వం ఉన్నట్లయితే అది శాస్త్రం కాకుండా అయిపోతుంది అది శాస్త్రం అవ్వదు ఇంకేతనే ఉపనిషత్తులు అంటే శంకరులు పది ఉపనిషత్తులు మేజర్ ఉపనిషత్తుసు అలా చదువుకోవాలి ఇంకా అక్కడి నుంచి ఈ ఉపనిషత్తు త్రిపునోపనిషత్తు భావనోపనిషత్తు లలితోపనిషత్తు యోగోపనిషత్తు యోగ శిఖోపనిషత్తు అంటే ఇలా మొదలు పెడితే ఏకవాక్యత మాట దేవుడరుగు అసలు దేనికి దేనికి పొంటన లేకుండా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది అందులో ఏకవాక్యత కురబడుతుంది ఎందుకంటే మనుషులు కూడా పది దిక్కుల వైపు పరుగులు తీస్తూ ఉంటారు కొద్దిసేపు ఇట్టు పరిగెడతాడు మళ్ళీ వెనకొచ్చి పరిగెడతాడు మళ్ళీ పరి అలా పదివైపు పరిగెడుతూ ఉంటాడు ఏదో ఒకవైపు పరిగెత్తాను కానీ ఉన్న నుయ్యతవ్వమన్నారు నియ్యతవ్వమంటే వాడు ఏం చేసేదంటే గుణపం పార తట్ట పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఓ చోట నుయ్య బాగుంటుంది వెనకాల బ్యాక్ యార్డ్లో అంటే వెనకాల దొడ్లో దుజ తవ్వుతున్నాడు అనమాట ఓ చోట తవ్వుతున్నాడు ఓ అడుగు తవ్వాడు ఆ పారతోటి గుణపంతో తవ్వడం పారతో తట్టలో పోసి పక్కడికి పోస్తూ ఉన్నాడు ఓ అడుగు తవ్వేపటికి కొంచెం ఇసకలాగా అనిపించింది అదే ఇక్కడ ఇసకగా ఉండి ఇక్కడ బాగులేదు అని నిద్రపెట్టించారు నిద్రపెట్టి ఇంకో పక్కగా ఆ గోడవారికి వెళ్ళారు అక్కడ తవ్వడం ప్రారంభించింది రెండు అడుగులు తవ్వేపటికి ఓ రాయి ముక్కలాగా కనపడింది అదే అదే ఇక్కడ ఇక్కడ లాభం మీద రాళ్ళు వస్తుంది వాడు ఎప్పుడు తవ్వుతాడు నుయ్యి అలా అలా గోతులు గోతుల కింద తగివితే నెయ్యి అలా ఉండదు నువ్వి నుయ్యి అనేది ఎలా ముందు ఒక చోట ఫిక్స్ చేసుకోవాలి ఆలోచించుకుని చేసుకుని గుణపలు వేసేముందే అన్ని విధాలుగా చూసుకోవాలి రాయుందా రప్పుందా అవసరమైతే టెస్ట్ శాంపుల్ పెట్టుకుని ఏదో చేసుకోవాలి ఎస్ అని మొదలు పెడితే ఇంకా పది అడుగులు కాదు యాభై అడుగులు కాదు ఎంత ఇన్నడుగులు అవసరమైతే అన్నడుగులు అక్కడే తవ్వాలి అప్పుడు నీళ్లు దొరుకుతాయి అదేవిధంగా ఏకవాక్యత అన్నది అంత ముఖ్యం అక్కడక్కడక్కడ అలా గోతులు పెట్టుకుంటూ పోతే నీళ్ళేం రావు అర్థైకత్వాధీ ఏకవాక్యత అదే సిద్ధాంతం ఈ ఎందువలనగా అర్థైకత్వాత్ ఏకవాక్యత ఏకవాక్యత అనేది అర్థ ఏకార్థత్వాన్ని బట్టి నిర్ధారితమవు ఒక అర్థము ఉంటే అదే ఏకవాక్యము కాబట్టి ఉపనిషత్తు బ్రహ్మైకత్వాన్ని చెప్పి తద్విరుద్ధమైన అర్థాన్ని చెప్తే ఏకవాక్యతే లేదు అసలు కాబట్టి అసలు వాక్య శాస్త్రానికే విరుద్ధంగా అయిపోయింది కాబట్టి ఉపనిషత్తు ఎందు ఏకవాక్యత ఉంటేనే అది శాస్త్రం అది శాస్త్రమైంది అంటే ఏకవాక్యత ఉన్నది ఏకవాక్యత ఉన్నది అంటే స్వార్థ విఘాతత్వం అనేది అసలు ప్రస ప్రసక్తియే లేదు ఆ అబ్జెక్షన్ అంగీకారం కాదు దీని మీద పూర్వపక్షం ఆ తర్వత కంటిన్యూష న కానిచిది ఉపనిషద్వాక్యాన్ని బ్రహ్మైకత్వ ప్రతిషేధం కువంతి మీరు ఎక్కడైనా ఉపనిషద్వాక్యాలు ఏమైనా చూపించండి జీవ బ్రహ్మైక్యాన్ని కాదని చెప్పే ఉపనిషద్వాక్యాన్ని చూపించండి ఎక్కడైనా లేదు ఆయన కాలంలో లేదు ఈ కాలంలో ఉన్నాయి కలికాలం అంటే మరి ఉంటుంది ఈ కాలంలో ఎలా వచ్చాయి తత్వమసి అని ఉంది తత్వమసి ఏకత్వాన్ని చెప్తుంది కదా అయితే తస్యత్వమసి తత్వం అన్న దాంట్లో తత్ తత్వం అసి తా కింద తా ఉంటుంది రెండు తాలు ఉంటాయి తత్వమసి తెలియని ఎలా రాస్తాడు ఒక్క తా రాస్తాడు ఒక్క తారాసేదంటే తప్పు నన్ను సంతకం పెట్టమన్నారు ఒక ఏదో పుస్తకం మీరు సంతకం పెట్టమంటే సంతకం పెట్టారు తత్వ విధానంద తాకింద తాయిచ్చి వాకి సంతకం పెట్టారు ఇక్కడితే ఆయన ఓ రెండు తాలు పెట్టారు మీరు అన్నాడు అవునా నేను వ్యాకరణతో అన్నీ చూపించాను కాబట్టి తత్వమసిలో రెండు తాలు ఉంటాయి తాకింద రెండు రెండు తాళ్ళు ఏమంటే వాడికి సంస్కృతం రాదని అర్థం రెండు తాళ్ళు ఉంటాయి తత్వమసి అది ఏమంటాయి ఇప్పుడు తస్యత్వమసి అని తబ్దానికి త్వం శబ్దానికి సమాసం చేసినప్పుడు కూడా రెండు తాలు ఉంటాయి అదొక విషయం తర్వాత రెండు సమా రెండు సర్వనామాలకి సమాసం కుదరదు అలాంటి సమాసాలు ఉండవు తస్య తబ్దము యుష్మశబ్దము రెండు సర్వనామాలే సర్వనామాల్లో సమాసం ఉండదు అలాగా అదే అసమర్థ సమాసం అలాంటి సమాసం అసలు మీకు శాస్త్రంలో వ్యాకరణంలో ఎక్కడ సాహిత్యంలో ఉండదు కానీ తత్వ అది నీవే అయి ఉన్నావు అంటే అభేదం వచ్చేస్తుంది కనుక ఆ భేదాన్ని ఇష్టం లేక తస్య త్వమసి అని షష్ఠీ ఇది శంకరులు ఖండించలేదు ఎందుకు ఖండించలేదో తెలిసినా ఆయనకి తోచలేదు ఇలా కూడా చెప్తారు వీళ్ళ తస్సది అని తోచలేదు ఆయనకి తోచాలి కదా ఆయనకి తోచిందన్ని చెప్పి ఖండించారు వరపృక్షాలు అవకాశం వస్తాయి అన్ని చెప్పి ఖండించారు ఇలాగంటే పూర్వపక్షం ఒకటి వస్తుందని ఆయన ఊహించి చేయలేదు కాబట్టి ఆయన తస్యత్వమసి అనేది పరిగణనలోకి లేకుండగా తత్ త్వమసీ అనే తీసుకున్నారు ఆయనకి ఎక్కడా కూడా భేదాన్ని చెప్పే ఉపనిషత్వాక్యాలు కనపడలేదు ఇన్ని ఆయన పది ఉపనిషత్తుల్లోనూ భేదం చెప్పేది ఎక్కడా లేదంటున్నారు మరి మన వాళ్ళకి కనపడ్డాయి తస్యత్వమసి ఇంతకంటే కూడా ఘోరాతి ఘోర ఇది ఘోరం తస్యత్వమసి ఘోరాతి ఘోరం ఇంకోటి ఉంది అదేమిటంటే ఆ వాక్యం ఎక్కడుంది చాంద్రోగ్యంలో ఉంది కదా ఐతదాత్మ్యం ఎదగుని సర్వం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అనే వాక్యం సహ ఆత్మా తత్వమసి ఇప్పుడు ఈ తత్వమసి విడివిడిగా ఉంటాయి అక్కడ సపోజ్ అతత్వమసి అని ఉందనుకోండి ఆ అప్పుడు సంధి చేస్తే ఏమిటవుతుంది ఆత్మ ప్లస్ అతత్వమసి సవర్ణదేర్ఘ సంధి చేస్తే కలిసిపోతుంది స ఆత్మ తత్వమసి అనే అవుతుంది అతత్వమసి అని ఉన్నా సంధి చేస్తే స ఆత్మ తత్వమసి అని అవుతుంది ఆ లేనప్పుడు కూడా సంధి ఏముండదు ఏముండదు స ఆత్మ తత్వమసి అవుతుంది కాబట్టి విడదీసేపుడు సహ ఆత్మ తత్వం అసి అని దాన్ని ఒక ఆయన ఎలా పెడితీశారంటే సహా ఆత్మ అతత్ త్వం అసి అని అంటే త్వం అతత్ అసి నీవు అది కానివాడవు అగుతున్నావు ఏమన్నా అలా చెప్తారా ఎక్కడనా నీవు అది కానివాడవు అగుతున్నావు అని చెప్తారా నీవు అది కాదు అని చెప్తారా త్వం తత్ నా అని చెప్తారా త్వం అతత్ అసి అని చెప్తారా ఎలా చెప్తారా కాదు అని చెప్పదలుచుకుంటే ఎలా చెప్తారు నాకు ఆకలి వేయుట లేదు అని చెప్తారా నేను ఆకలి వేయుచున్నవాడను కాను అని చెప్తారా కాబట్టి ఇది ఘోరాతి ఘోరం అక్కడ సమ సంధిలో లేని అకారాన్ని కొత్తగా పెట్టి సంధిలో కలిసిపోయిందని చూపించే ప్రయత్నం ఇది ఘోరాతి ఘోరం తర్వాత వైదికులు వాళ్ళకి పదచ్ఛేదం ఉంటుంది పదచ్చేదంలో ఈ ఆవు ఉండదు తత్వమసి అనే ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శంకరుల కాలం నాటికి ఆయన ఉపనిషత్తుల అధ్యయనం చేసినప్పుడు ఉపనిషత్తులలో అద్వయ అద్వైత ఆత్మతత్వాన్ని కాదనే వాక్యాలు అసలు లేవు అదే అన్నారు ఆ మాట ఆయన అన్నారు ఇప్పుడు చూసుకోండి మీరు ఆ మాట కానిచిత్ ఉపనిషద్వాక్యాన్ని బ్రహ్మైకత్వ ప్రతిషేధం న కొన్ని ఉపనిషత్ వాక్యములు బ్రహ్మకత్వాన్ని చెప్పి ఇంకో ఉపనిషత్ వాక్యములు ఏకత్వాన్ని విరుద్ధంగా చెప్పాయని మీరు అన్నానికి లేదు అలాగేమీ లేదు అసలు ఇక మరి అగ్నిశం ఇంక ఇప్పుడు అంతా బాగానే ఉంది మరి అగ్ని ఉష్ణశ్చేత అనే వాక్యం ఉందిగా ఏకవాక్యం అయిందా లేదా అది మరి దానికి ఏకవాక్యత అని దృష్టాంతంగా చెప్పారుగా దానికి దానికి ఏకవాక్యత ఉందా లేదా అది కొంత సెటిల్ చేయాల్సిన పాయింట్ అది సెటిల్ చేస్తున్నారు ఎత్తు లౌకికం వాక్యం అగ్నిరుష్ణశ్వీతీ నా తేకవాక్యత ఈ అగ్నిరుష్ణశ్వీతశ్చని వేదంలోంచి వచ్చిన వాక్యం ఏం లౌకిక వాక్యం ఏదో దృష్టాంత కింద చెప్పారు అగ్ని చల్ల వేడిగా ఉన్నది చల్లగా ఉన్నది కూడా అంటే మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి పోయి అర్పేసే ఉండడానికి చేతి చల్లగా ఉందనుకోకూడదు అక్కడ అగ్ని లేదు అగ్ని ఉన్నమాటది అగ్నిహి ఉష్ణ శ్వేత్చ అగ్ని వేడిగా ఉంది కొంతసేపు అయిన తర్వాత ఇంకా అగ్ని అది అగ్నే చల్లగా ఉంది అది వాక్యం భవతి పెట్టుకోవాలి అగ్నిహే ఉష్ణ శ్వేత్చ భవతి ఈ లౌకిక వాక్యమును చూసారా దాని ఎందు ఆ లౌకిక వాక్యమునందు ఏకవాక్యత లేదు ఏకవాక్యత ఉంటే ఒక వర్బుంటే ఏకవాక్యత అవ్వదు ఒక తత్వాన్ని చెప్తే ఏకవాక్యత అవుతుంది అక్కడ వైరు పరస్పర విరుద్ధంగా అక్కడ తత్వాన్ని చెప్పింది ఏమైంది కాబట్టి ఏకవాక్యతే లేదు దానికి కాబట్టి దృష్టాంతం కాదది ఎందుకంటే తదేకదేశ ప్రమాణాంతర విషయానువాదిత్వాత్ అదే అసలు అగ్ని ఉష్ణశేత అన్నప్పుడు అగ్ని ఉష్ణ అనేది కూడా ఒక స్వతంత్ర వాక్యమేం కాదది అది బోధించదగిన ఒక శాస్త్రతాత్పర్యం లాంటి వాక్యం కాదు ఎందుకంటే మీరు చేట్టు ముట్టుకుంటే తెలిసిపోతుంది స్పర్శ జ్ఞానం వల్లనే అగ్ని వేడిగా ఉంది అనుభవం వచ్చేస్తుంది అగ్ని వేడిగా ఉంది అనే అనుభవము కలగటానికి వేదం వచ్చో లేకపోతే ఎవడో పెద్ద ఒక ఆయన వచ్చి ఆప్తుడు వచ్చి ఆయన అగ్ని వేడిగా ఉంటుందిరా అని చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు దానికి వాక్య ప్రమాణము అంటారు ఎవరో చెప్తే కానీ తెలియదు దాన్ని వాక్య ప్రమాణము అంటారా వాక్యం ప్రమాణం అవుతుంది దానివల్ల తెలుసుకుంటాం మనం అగ్ని వేడిగా ఉంది అని వాక్యం వల్ల తెలుసుకున్నారా మీరు వాక్యం వల్ల తెలుసుకున్నారా లేకపోతే కాఫీ కాఫీ వెండి కప్పులో కాఫీ ఇచ్చినప్పుడు తెలుసుకు ఎలా ఎలా తెలుసుకున్నారు వాక్యం తెలుసుకున్నారా వెండి కప్పులో కాఫీ ఇస్తారు చిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా కొంతమంది చాలా ప్రేమగా కాఫీ వెండి కప్పులో తీసుకొచ్చి ఇస్తారు స్వామీజీకి వెండి కప్పులో ఇస్తారు ఇప్పటికి కూడా వెండి కప్పులో కాఫీ ఇచ్చారు ఏదైనాలో అర్థం కాలేదు వెండి కప్పులో ఎందుకు ఇచ్చారమ్మా మామూలు కప్పులో ఎదిగించు కదంటే కాదండి స్వామీజీ కోసం అన్నీ వెండి మేము సరే కానీ సో ఆ రకంగా అగ్ని వేడిగా ఉంటుందని వాక్యాన్ని బట్టి తెలిసిందా చేత్తో ముట్టుకుంటే తెలిసిందా మీకు అలా తెలిసింది చేత్తో ముట్టుకుంటే తెలుస్తుంది చేత్తో స్పృశిస్తే తెలిసిన సత్యానికి అగ్ని ఉష్ణహాన్ని అనువాదం అనువాదం అంటే మరో విధంగా తెలిసిన సత్యాన్ని పలికేటే అంతేగాని అది వాక్య ప్రమాణానికి కాదు ఇప్పుడు ఇక్కడ వాక్య ప్రమాణానికి గురించి మాట్లాడుతున్నాం అది వాక్య ప్రమాణంలో దృష్టాంతమే కాదు ఇది ఏకవాక్యం అన్నమాట దేవుడి అడిగింది ఇక అగ్ని శీత అని దాని మాట ఏమిటి అగ్నిశీత ఇది ఏతదేకం వాక్యం అది రెండు వాక్యాలు అవి ఏకవాక్యం కాదు అగ్ని ఉష్ణ అన్నది ఒక వాక్యం అగ్ని శీత అన్నది ఇంకో వాక్యం ఈ ఉష్ణ అనే వాక్యం ఏమిటంటే అగ్నిరుష్ణ ఇతి తూ ప్రమాణాంతరానుభవ స్మారకం నతు స్వయం అర్థావబోధకం అగ్నిరుష్ణ అనేది ఇంకో ప్రమాణం వల్ల తెలిసిన సత్యాన్ని మళ్ళీ చెప్పిన మాటే తప్ప ఇంకో ప్రమాణం అంటే స్పర్శ చర్మం ఇంకో ప్రమాణం దానివల్ల తెలిసింది ఉష్ణం అని అలా తెలిసిన సత్యాన్ని స్మరింపజేస్తోంది తప్ప అనువాదం చేసే మాట తప్పది అది స్వతంత్రంగా ఒక సత్యాన్ని చెప్పే వాక్యప్రామాణ్యము అనే కోవకు చెందిన వాక్యము కాదు తత్వమశీ లాంటి వాక్యమేమి కాదు ఓకే అది అంశం రెండవ అంశం అగ్నిరుష్ణతో అగ్నిశీత కలవదు అది వేరే వాక్యంలో ఉంటుంది మరి అగ్నిశీత దాని మాట ఏమిటి అత నా అగ్నిశీత ఇది అనేనా ఏకవాక్యత ప్రమాణాంతరానుభవ స్మరణేనై ఉపక్షీణవాత్ శంకరులు దాన్ని చాలా టెక్నికల్గా డీల్ చేస్తున్నారు ఇప్పుడు అగ్ని ఉష్ణ అనే వాక్యం అగ్ని శీత తోటి కలవదు కలిసి ఏకవాక్యత కోసం అసలు ప్రయత్నమే జరగదు ఎందువల్ల అంటే అగ్ని ఉష్ణ అనగానే మీ అనుభవంలో ఉన్న సత్యం అది గుర్తు చేసింది మీ అనుభవంలో అసత్యం ఉన్నది ఆల్రెడీ ఈ వాక్యము మీ అనుభవంలో ఉన్న సత్యాన్ని స్మరింపజేసింది ఒక వాక్యం ఒక పని చేస్తుంది ఒక వాక్యం ఒకే పని ఇదంతా మీమాంసకుల యొక్క చర్చ ఇది ఎలా ఉంటుందంటే కోర్టులో కేసు వాదించినట్లుగా ఉంటుంది కోర్టులో కేసు వాదిస్తున్నారు ఎలాగంటే ఒక ఆయన మర్దర్ కేసులో ఆయన్ని పిలిచారు ఆ మర్దర్కి నువ్వు సపోర్ట్ చేసేవనో ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవనో ఏదో ఆయన మీద కేసు పెట్టారు పెట్టి పిలిచారు పిలిచి ఆయన ఎగ్జామిన్ చేస్తున్నారు ఎగ్జామిన్ చేస్తుంటే ఇతను మద్దర్కి ఫైనాన్స్ చేసినట్టు ప్రూవ్ కాలేదు అది ఒరిజినల్ ఛార్జ్ అది అది ప్రూవ్ కాలేదు కానీ ట్యాక్స్ ఎక్ బయటపడింది ఆ ఎగ్జామినేషన్లో అప్పుడు వెంటనే ప్రాసిక్యూటర్ ఉన్నాడు సరే మద్దర్కి ఇతను ఫైనాన్స్ చేసినట్టు ప్రూవ్ కాలేదు ఆ ఛార్జి విత్డ్రా చేసేసుకున్నాము కానీ ట్యాక్స్ ఎక్ కొట్టినట్టు కాబట్టి దానికి శిక్ష విధించబడి అని జడ్జి అని అడిగాడు జడ్జి ఏమన్నాడంటే నా శిక్ష వేయటం లేదు మేము ఎక్విప్ చేసేసుకున్నాం ఎందుకంటే ఇతని మీద పెట్టిన ఛార్జీ ట్యాక్స్ ఛార్జీ కాదు మద్దర్కి ఫైనాన్స్ చేసేదనే ఛార్జీ ఆ ఛార్జీకి ప్రూ కాలేదు కాబట్టి ఒక ఛార్జీకి ఇంకొక ఛార్జీని అలా పెట్టడానికి వీల్లేదు ఒక కేసులో మరో కేసును అలా ఇరికించడం కుదరదు నువ్వు ట్యాక్స్కి అతన్ని ఛార్జ్ చేయదలుచుకుంటే నేను ఎక్విప్ చేసేసుకున్నాను ట్యాక్స్కి అతన్ని ఛార్జ్ చేయదలుచుకుంటే ట్యాక్స్ కోర్టుకు పో పోయి అక్కడ వేరే కేసు ఫైల్ చేయాలి అక్కడ మళ్ళీ ఫైల్ ఫీ ఫీజు ఉంటుంది ఫీజు కట్టి ఎఫిడేవిట్ తయారు చేసి అక్కడ కేసు ఫైల్ చేయాలి ఫైల్ చేస్తే ఆ కేసుని జడ్జి యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ ప్రకారం పోక్కడికి నేను మాత్రం ఈ కేసులో దాన్ని అంగీకరించను ఎందువల్ల ఏకవాక్యతకి భంగము బా అర్థమైందండి మీకు మార్కండే ఖర్జు అని ఒక పెద్ద జడ్జి గారు ఉన్నారు మీరు విన్నారు ఆయన పేరు ఆయన సంస్కృతం చదువుకున్నాడు మీమాంస కూడా చదువుకున్నాడు మంచి పండితుడు కానీ షార్టిక్ ఎంపాయర్డ్ పర్సన్ అని అనిపించింది నాకు కాంట్రవర్షియల్గా మాట్లాడడం కోపంగా మాట్లాడడం ఎదట వాళ్ళకేమీ తెలియదు వాళ్ళకేం తెలియదు ఆ టీవీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకేం తెలియదు అన్నది సత్యం నేను పండితుడు వాళ్ళకేం తెలియదు అంతవరకు సత్యం కానీ అది ఆయన విసుకుంటున్నాడు వాళ్ళ మీద వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తిరస్కరించుకో మాట్లాడుతున్నాడు అది దట్ ఓంట్ వర్క్ ఎప్పుడు కూడా పండితుడు అన్నవాడు ఈ అజ్ఞానానికి దూరంగా పోవాలి కానీ వాళ్ళలో ప్రవేశించి ఆర్గ్యూ చేసి మీకేం తెలియదు అని మొదలు పెడితే అది పద్ధతి కాదు సో యూ కాన్ డూ దాట్ దూరంగా ఉండాలి లేకపోతే మౌనంగా ఉండాలి ఆయన అలాంటి పొరపాటు చేస్తున్నాడు ఆయన ఉన్నండి ఆయన పెద్దవారు ఆయన గురించి నేను పర్సనల్ టీవీలో చూసి చెప్పాను ఇది పర్సనల్ కాదు టీవీలో చూసిన దాన్ని బట్టి చెప్పాను నేను విచ్ ఈస్ ట్రూ ఆల్సో బట్ యూ షుడ్ నాట్ సే దాట్ ఇన్ దియర్ కంపెనీ ఎనీవే ఆయన మీమాంస బాగా చదువుకున్నారు రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయినప్పుడు శాస్త్ర యూనివర్సిటీలో ఆయన కాన్ఫిడెన్స్ ఒకటి పెట్టారు ఆయన దానికి ఇన్ఛార్జ్ మీమాంస అండర్ లా అండ్ ఇది ఇది ఏమిటండి ఇది లాలో లేదు ఇది మీమాంస అండ్ లాకి సిమిలర్గా లేదు ఇలాగ చాలా చర్చలు ఉన్నాయి దానికి నన్ను ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాల్సింది నేను పేపర్ రెడీ చేసుకున్నా కూడా మీమాంస అండ్ లా మీద కానీ అది వాయిదా ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిన తర్వాత అయింది ఆ కాన్ఫరెన్స్ సో ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దాట్ సో అగ్నిహీ ఉష్ణహేత అన్నప్పుడు అగ్నిహీ ఉష్ణహ అనే వాక్యము స్వతంత్రంగా ఒక సత్యాన్ని తెలిపే వాక్యం కాదది నెంబర్ వన్ ఆ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ అది ప్రయోగింపబడినప్పుడు కూడా అగ్ని వేడిగా ఉంటుంది అనే మీ యొక్క అనుభవాన్ని స్మరింపజేయడము అనే పని చేసింది ఒక పని ఒక వాక్యం ఒక పని చేసింది అంటే ఇంకా అది అక్కడ నిలబడి ఉండదు అది వెనక్కి వెళ్ళిపోతుందంటే ఎందుకంటే పొరు ఇంకో పని కూడా చేయొచ్చు కదా చేయదు ఇంకో పని చేయదు ఉపక్షీణం అయిపోయింది అంటే దాని యొక్క వర్త్ అప్పటికే ఖర్చు అయిపోయింది ఎక్స్పెండ్ అయిపోయింది అది ఎక్స్పెండ్ అయిపోయింది కనుక అది అక్కడ నిలబడి మరొకదాన్ని ప్రభావితం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి బై ది టైమ్ శేతశ్చ అనే మాట వచ్చేప్పటికీ అగ్ని అనేది ఉపక్షీణం అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ బేర్ ఆ శీతశ్చ అన్న కలిసి ఏకవాక్యత అవుతుందా అవదా అనే మీమాంస చేయడానికి అసలు అది అక్కడ ఉండాలి కదా అది అక్కడ లేనే లేదు అని అంటున్నారు అక్కడ లేదది కాబట్టి అది శీతశ్చ అనేదానికి విరుద్ధంగా ఇంకేదో చెప్తూ ఉండడానికి లేదు ఎందుకంటే అది అక్కడ నిలబడే లేదు అక్కడ కాబట్టి అగ్ని శీత అన్నది వేరే వాక్యంగా మనం దాన్ని పరిగణించాల్సి ఉంటుంది అగ్ని ఉష్ణ అనే వాక్యము మన అనుభవాన్ని స్మరింపజేసి ఎక్స్పెండ్ అయిపోయింది ఉపక్షీణమైపోయింది శీతశ్చ అని ఉంది అప్పుడు అగ్ని అనువృత్తి చేసుకుని అగ్ని శీత అని వేరే వాక్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎత్తు విరుద్ధార్థ ప్రతిపాదకమిదం వాక్యమితి మన్యతే तत् शीतपदाभ्या अग्निपद साकरण्य प्रयोग निमित्ता भ्रांति आदि अरी अग्निष्णशीतने वाक्य परस्पर विरुद्धम विषयाक्य विरुद्धम विषयानी चो अनेथा च ఒకటి కంటే అధిక ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు రెండు సంగతులు చెప్తాం ఏమిటి ఆ రెండు సంగతులు అగ్ని వేడిగా ఉండును ఒక సంగతి అగ్ని చల్లగా ఉండును రెండో సంగతి రెండు సంగతులు చెప్తాం ఇంకా ఏం చెప్తుంది ఆ రెండు సంగతులకి మధ్యలో పరస్పర వైరుధ్యము కదండి అని మీరు అనుకుంటున్నారు ఆ వాక్యాన్ని చూసి అది తప్పు అది తప్పు ఎందుకంటే అగ్ని ఉష్ణ అన్నది అది ఇంతకుముందు మీకు కలిగిన అనుభవాన్ని స్మరింపజేసే అనువాదమే తప్ప స్వతంత్రమైన సంగతిని చెప్పే సత్యాన్ని చెప్పే వాక్యము కానే కాదు అది కాబట్టి దాని వాక్యార్థం ఏమిటనే విచారం అనవసరం ఇంకా శీతహానుంది కదా ఆ శీతహాకి మీరు అగ్నిహి అనే పదాన్ని జోడించి చావుంది కాబట్టి చావుంది మరో పదం లేదు కాబట్టి అదే అగ్నిహి జోడించి అగ్ని చల్లగా అర్థాన్ని కల్పించుకుని అదిగో ఈ అర్థము అగ్ని ఉష్ణ అనేదానికి విరుద్ధంగా ఉంది మీరు అనుకుంటున్నారు ఇదంతా కూడా భ్రమయే ఎందుకంటే అక్కడ శీతహ శీతగా చల్లగా ఉన్నది అగ్ని కాదది అది మరొకటి ఇప్పుడు పొయ్యి అర్పేశారండి పొయ్యి అర్పేస్తే అంతకుముందు పొయ్యిలో చేపెట్టినప్పుడు వేడిగా ఉంది ఇప్పుడు పొయ్యి చల్లగా ఉంది అన్నాడు అంటే పొయ్యి వేడిగా ఉంది పొయ్యి చల్లగా ఉంది అంటే అగ్ని వేడిగా ఉంది అగ్ని చల్లగా ఉందని కాదది అంతకు ముందు ఉన్నది అగ్ని ఇప్పుడున్నది అక్కడ అగ్ని లేదు అగ్ని లేదు మరొకటి నీళ్లు పోశారు కొంచెం మరీ ఎక్కువ పోశారు ఆ నీళ్లు చల్లగా ఉన్నాయి అది అగ్ని కాదు కానీ మీరు అజ్ఞానం చేత తెలియక అగ్ని శేతహ అని ప్రయోగిస్తున్నారు అక్కడ భ్రాంతి తప్ప అది కూడా అగ్నే అనే భ్రాంతి తప్ప అక్కడ అగ్ని లేదు కనుక రెండు వేరువేరు పదార్థాల గురించి రెండు వేర్వేరు వాక్యాలు చెప్పినట్లయింది తప్ప అక్కడ ఏకవాక్యము కాదు అనేక ఒకే వాక్యానికి అనేకార్థత్వం అనే ఒకే వాక్యానికి విరుద్ధార్థత్వం అనే లేదు తెలిసిందండి ఇంట్లో తెలియడానికి ఏముందండి అంత బాగానే ఉందని మీరంటే కూడా నేను విని ఊరుకుంటాను ఏం మాట్లాడను ఇగో ఇది అర్థైకత్వాదేకం వాక్యం జేమిని సూత్రం అర్థైకత్వాధి ఏకవాక్యత అని శంకరులు అన్నారు కదా అర్థైకత్వా వాక్యం జేమిని సూత్రం వార్తికారుడు కాత్యాయుడు వ్యాకరణ వాతికారుడు ఏక వాక్యం అక్కడ వాళ్ళకి సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ యుష్మష్మ మామ్ మా అని ఉంటుంది ఆ వాం నౌ అని ఉంటుంది అస్మాన్ ఈ మా వాం నహ వీటిని అన్వాదేశంలో ప్రయోగించాలి అన్వాదేశము అన్వాదేశముంది కదండి వాటిలోనే ప్రయోగించాలి అన్వాదేశము అంటే ఒక ఒక వ్యక్తికి ఒక పనిని పురమాణించి మళ్ళీ అదే వ్యక్తిని నిర్దేశించేప్పుడు దాన్ని అన్వాదేశము అప్పుడు దాంట్లో ప్రయోగించాలి అందులో ఆ ప్రకరణంలో వాక్యం అనగా ఏమి ఏక సమాన వాక్యం అన్నారు పాణిని సమాన వాక్య సమాన వాక్యే అని సమాన వాక్యము అంటే సమానమైన వాక్యం అంటే ఎన్ని వాక్యాలు ఉంటాయండి ఒకే వాక్యం ఉంటుంది ఏకవాక్యము అని అర్థం ఏమిటి ఏకవాక్యము అని మీమాంస చేసుకుని అక్కడ కాచ్యాయునుడు ఏమన్నా అంటే ఏకతింగ్ వాక్యం అని ఏక థింగ్ కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతం అలా ఉంటుంది ఏక థింగ్ ఒక థింగంతా ఉండ ఒక సుబంతం ఉంటే వాక్యం కాదు పది సుబంతాలున్నా వాక్యం పర్వాలేదు ఒక్క థింగ్ ఉందంటే వాక్యం ఇంకా జైమిని దగ్గరికి వస్తే అది పదశాస్త్రం కాబట్టి థింగ్ అని చెప్పారు ఇది వాక్యశాస్త్రం అర్థైకత్వాది ఏకం వాక్యం జయమిన సూత్రం శంకరులు ఆ సూత్రం తెలుసు ఆయనకి అందుకోసమే ఆయన అర్థైకత్వాది ఏకవాక్యత అని చెప్పారు ఆ పాయింట్ను మీకు సూచించడం కోసం నేను బ్రాకెట్లో అర్థైతత్వాదేకం వాక్యం చేయి నేను సూచన చేశాను